పరుషుద్ధ దేవాని పాద వందనాలు స్తోత్రం స్థులు చలించడం తండ్రి గల దేవా ఇది ఒక ప్రభా యొక్క సమయంలో తండ్రి నీ వాక్యం ధ్యానం చేస్తే మీరు చూపించే కృపను బట్టి నీకు లెక్కలేని వందనాలు స్తోత్రం స్థులు చలించున్నాం ఈ గ్రూపుల ప్రభా వాక్యం వింటున్నా ప్రతి బిడని ఆశ్వదించని బలపరచండి ఒక్కొక్కరిని ముప్పై అంతా అరవై గంటల నూర ప్రభా ఆస్వాదించుకుని అడుతుంటున్నాం నీ వాక్య పరిచర్య ప్రభా చేసే భాగ్యం దయచేయండి మరి నీ వాక్యం విని ఇతలకు పంచే భాగ్యం కృప చూపించమని అడుగుతుంటున్నాం తండ్రి కల దేవ ఇదిగో ప్రభ సమయంలో అనేక బిడ్డల ప్రభా వాక్యం కోసం ఎదురు చూస్తుండగా ప్రభ ఏ దైవజనుడు ఏ దైవజనాల సేవకురాలు ప్రభ వాక్యము ఈ సమయంలో మాట్లాడుతుండగా ప్రభ వాళ్ళపై ప్రత్యేకమైన ఆత్మ కుమరించండి మాటలు కాకుండా మీ మాటల చేత ప్రభా మాట్లాడి బలపరిచి ఒక్కొక్కరిని ఆశ్రయించి నేను మయమైతే వాడుకోమని ఈ సమయము నీ చేతి కాపాడుతున్నప్పుడు మీరే మాకు అధికారిక నడిపించమని నజరైనా ఏ స్క్రిస్తా ఉన్న బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ఆమె నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనదీ ేో వాణీనా మమూ మోసే ప్రాతించను కృపి ఏహో శివ్రాతింపగా సూర్యాచందను నా పిథివీ ఏహోివ ప్రార్ంపగా సూర్యా నా పిథివీ ఏ హోవా నీ నామూ నీ ప్రజల పక్షముగా యుద్ధమును చేసిన రేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి అగ్నిలో పడవేసినా వయ మే మేలే కుంది ఏ వాణీనా మమో శింబోను కైనా సంతోషముగవేలి ప్రాచించేనానే రాక్షించే నిస్తమో ప్రాచించి నా రాక్షించే నిస్తమో ఏ వానా చెరసాలలో వేసిన సంఖ్యలో బిగించిన సంగము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయేను సంగము ప్రార్థించగా సంఖ్యలో విడిపోయేను ో వామూ పౌలు శలను బంధించే చరసాలలో వేసేనా పాటలతో ప్రార్థించగా చరసాలా ప్రధానాయే తో పాటలతో ప్రాచీసా చరసాల బాలా ఏ వానా మానవలారక్షణ కరకే నీపే కుమారుని. కు పంపింప ప్రకటించెని వాక్యముకమునకు పంపింప ప్రకటించెని వాక్యము ఏ వానా Yanto Bala Maina Dee, Yanto Bala Maina Dee, Yanto Bala Maina Dee, Hallelujah! ప్రకాశించి సంవత్సరం సంవత్సరం వెలుగై ప్రకాశించి సంవత్సరం కరుణ కటాక్షముదయా కిరీటం దరీంపజేసి వచ్చే పూర్ణమిన బహుమానము దీవనగచ్చే సంవత్సరం తరుణ కటాక్ష దయాకిరీటముదరీంపజేసి హతవచ్చరం సంపూర్ణమైన బహుమానము దీవనగైచ్చి సంవత్సరం తొలకరి కురిసే బిలుగుదయించె తేజరిల్లి సంవత్సరం ఒంటరి అయిన వాడు వే ఎన్ని కలిని వాడు బలమైన జనముగా మారును ఒంటరి అయి ప్రవహింపబడునో ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును ఈ కార్యము ఈ కాలంలో స్థిరపడి నెరవేరును తొలకరి కురిసి వెలుగుదయించి తేజరిల్లి సంవత్సరం తొలిగే వికువ వెలుగై ప్రకాశించే సంవత్సరం కరుణ కటాక్షము దయాకిరీటము ధరింపజేసే ఇతవచరం సంపూర్ణమైన బహుమానము దీవనగా ఇచ్చే సంవత్సరం ప్రేజలుడన్న థ్యాంక్ యూ మన ప్రభు అయిన ఏసు క్రీస్తునామం పెరట మీ ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికి నా శుభవందనములు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము ప్రార్థన చేసుకొని మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ఇస్రాయేలీల తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రభు ఏసయ్య నికు స్తోత్రములు తండ్రి ఈ దినమంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయం అందునైనా ఈ రీతిగా నీ ప్రియులతో కలిసి నీ సన్నిధిలో తండ్రి నన్ను నిలబెట్టినందుకు నీకు వందనాలు ఇదిగో ప్రభా నైనా వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నాయన నీవే నాయన నీ యొక్క నోటి వాక్కు నాకు అనుగ్రహించి నీ ఆత్మ అభిషేకం నాకు అనుగ్రహించి నాలో ఉండి ప్రభా నాతో మా అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె చూడండి ఇక్కడ అధ్యాయం వచ్చి పిలిపీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనము పిలిపీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు కాబట్టి చూడండి ప్రభు యొక్క మనసు మనము కలిగి ఉండాల ఆయన మనసు ఎలా ఉంటుందంటే మత్తసు వార్త పదకొండవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచనంలో చూస్తే నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకొనిడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును కాబట్టే చూడండి ఈరోజు దేవుడు మనం ధ్యానించే అంశం ఏంటంటే యేసుప్రభ్ యొక్క జీవన విధానం గురించే కాబట్టి ఆయన మనసుని మనం కలిగి ఉండాల అయన మనసు ఎంతో ఆయన మనసు ఎలా ఉంటదంటే ఆయనలో మొట్టమొదట గుణము ఆయన సాత్వికుడు రెండో గుణము ఆయన దీన మనసు గలవాడు కాబట్టి చూడండి దీన మనసు కలిగిన వాడు ఈ లోకానికి ఆయన మాట ద్వారా సెలవిస్తుండడు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులార నా యొద్కు రాండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును కాబట్టి ఈరోజు మన జీవితంలో చూస్తే మన భారాన్ని గాని ఎవరు మోయడానికి ఇష్టపడరు ఎవరు సహాయం చేయడానికి ఇష్టపడరు కానీ దేవుడు చూడండి ఈ లోకానికి సెలవిస్తుండు నా యొద్దకు రమ్మని మన భారాలు ఆయన మోస్తానంటాడు ఈరోజు ఈ లోకంలో ఎన్నిట్లో చాలా మంది భారముతో అలిసిపోతున్నారు సొమ్మసిల్లిపోతున్నారు ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో కొంతమంది జీవితాలు ఆ రీతిగా ఉన్నాయి కానీ యేసుప్రభు చెప్తున్న విధానం ఏంటంటే ఆయన యుద్ధకు వస్తే నీ భారాన్ని ఆయన మోయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఆయన మనకు విశ్రాంతి కలుగజేస్తానంటాడు అంత మంచి మనసు ఈ లోకంలో ఏ నరుడికి ఉండదు ఏసుప్రభు కలిగిన మనస్సు ఈ లోకంలో ఏ నరుడికి ఉండదు కాబట్టి చూడండి ఆయన మనస్సు మనకి ఆయనలో ఆయన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఎదిటి వారి పట్ల మనకేముంటదంటే దీనత్వం ఉంటది ఆయన ఎంతో మందిని చూసి కనికెర పడ్డాడు ఒక విదవరాలు తన కొడుకుని కోల్పోయి ఆ పాడే వాళ్ళందరూ మోసుకుంటా వెళ్తున్నప్పుడు దేవుడు ఆ విధవరాలను చూసినప్పుడు దేవుడు ఏం చేసిండు ఆమె ఎందుకు కనికెర పడ్డాడు చూడండి మనల్ని చూసి కనికెర వాళ్ళు కావచ్చు మన గురించి ఆలోచన చేసే వాళ్ళు కావచ్చు మనకు సహాయపడే మనసు ఈ లోకంలో మనం ఎవరినైతే ఆశ్రయిస్తున్నామో వాళ్ళు ఎవరి ద్వారా నీకు కలగపోవచ్చు కానీ నిన్ను నన్ను మనందరినీ తల్లి గర్భంలోనే నిర్మించిన చూడండి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వెదకి వచ్చి రక్షించుకున్నవాడు యేసుప్రభు ఒక్కడే ఆయన యుద్ధకు వస్తే చూడండి నీకు సహాయం చేస్తాడు దేవుడు కాబట్టి ఆయన యొక్క మనసు మొట్టమొదట ఏంటంటే సాత్వికము కాబట్టి పిలిపిలు రాసిన పత్రిక రెండో ఆరులో రెండో అధ్యాయం ఆరో వచనంలో కూడా చూస్తే ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి కాబట్టి ఆయన ఎవరు సమీపించలేని అధిక మహిమ తేజస్సులో నివసించిన దేవుడు చూడండి అలాంటి అత్యున్నత సింహాసనముమై ఆసీనుడైన దేవుడు చూడండి ఎంతో చూడండి వేలాది దూతలతో అనుదినము స్థుతింపబడుతున్న దేవుడు చూడండి అలాంటి దేవుడు అలాంటి దైవత్వాన్ని అలాంటి స్వరూపమును కలిగిన వాడ ఉండి కూడా చూడండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి కాబట్టి ఎందుకు ఆయన మనుషుల పోలికగా పుట్టిండంటే మనమంతా ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మనం చేయబడ్డాం కాబట్టి మనలందరినీ రక్షించుకోవాలంటే ఈ లోకంలో పరిశుద్ధుడు చూడండి యశుప్రభు ఎవ్వడూ లేడు కాబట్టి అలాంటి పరిశుద్ధుడి రక్తములో మనం కడగబడితేనే మన అపరాధములకు మన పాపములకు క్షమాపణ కావచ్చు ఒక యేసు ప్రభువే మనకి విమోచకుడు కాబట్టి ఆయననే మనకు రక్షణ దుర్గం వేరే రక్షణ ఇంకా లేదు ఈ లోకంలో నువ్వు ఎటు తిరిగి ఎటు ప్రాయసపడి ఎంత వెతికినా నీకు ఏమీ దొరకదు ఈ లోకమే ఎడారి లాంటి జీవితం కదా కాబట్టి అలాంటి ఎడారి త్రోవలో ఏమీ దొరకదు కానీ యేసుప్రభువే జీవజలం కాబట్టి చూడండి ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని యేసుప్రభు సాత్వికుడని ఎందుకు చెప్తున్నానంటే ఆయన దాసుడంటే ఎదుటి వారికి అంటే ఈ లోకానికి యేసుప్రభు వచ్చింది ఎందుకు సేవ చేయడానికి ఎవరికి ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన మన కొరకు ఈ లోకంలో ఉన్న ప్రతి నరుడు ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనిను అంటే అంతగా ఆయన దేవుడయుండి ఆ దేవుని స్వరూపము కలిగి దేవునితో సమానంగా చూడండి ఉన్న దేవుడు ఆ పరమున వీడిన దేవుడు ఈ లోకానికి కేవలం ఆయన ఎందుకు వచ్చిందంటే ఆయన మనసు ఏంటంటే నిన్ను నన్ను మనల్ని రక్షించుకోవాలా కాబట్టే ఎఫ్ఎస్సీ పత్రికలో పౌలు చెప్తాడు మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము ఆయన ఆయన మన ఎడల కరుణా సంపన్నుడై తన మహా ప్రేమ చేత మనల్ని రక్షించుకున్నాడని దేవుడు కాబట్టి ఆయన ఎందుకు అంతగా తను తాను రిక్తునిగా మార్చుకొని చూడండి రిక్తునిగా మార్చుకోవడం అంటే దాసుని స్వరూపము ధరించుకోవడం అంటే ఒక సేవకుడుగా తను తాను తగ్గించుకున్నాడు వేలాది దూతలతో అనుదినము స్థుతింపబడుతున్న దేవుడు కేవలం ఆయనకి బహుప్రిలమైన మనము ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన మనము నశించిపోవడము ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మనమంతా ఆయన బిడ్డలము కాబట్టి మనమంతా ఆ పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో ఉండాలంటే మనమంతా పరిశుద్ధులుగా మారాలా అలా పరిశుద్ధుడు ఈ లోకంలో ఎవడునూ లేడు కాబట్టి ఏసుప్రభువే రావాల్సి వచ్చింది ఎందుకు నిన్ను నన్ను రక్షించుకోవడమే ఎందుకు ఆయన దీన మనసు కలిగిందంటే నువ్వేమైపోతావు నరకానికి పోతావు అప్పుడు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంత భయంకరమైన శ్రమ ఏ నరుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేయబడిన ఏ నరుడు ఆ బాధ అనుభవించకూడదు కాబట్టి ఈ లోకానికి ఆయన సెలవిస్తుండు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యుద్ధకు రమ్మని చెప్తున్నాడు కాబట్టి అయన ఏం చెప్తున్నాడు ఆయన రెండు చేతులు చాచి మనల్ని అడుగుతున్నాడు ఆ స్వరం విన్న మనం ఏం చేయాలా ఆయనని హత్తుకోవాలా అంటే ఆయన దగ్గరికి రావాలా కాబట్టి చూడండి ఎందుకు నేను ఈ వాక్యం చెప్తున్నానంటే ఈరోజు మనం ఎవరమైనా కావచ్చు మనమున్న స్థితి ఈ లోకంలో నువ్వు ధనవంతుడు కావచ్చు పెద్ద సేవకుడు కావచ్చు లేదా నీకు ఏమైనా కలిగి ఉండొచ్చు కానీ ఏసుప్రభు మనసు నువ్వు కలిగి ఉంటే ఆయన ఎట్లయితే దాన్ని హెచ్చించుకోకుండా ఆయన ఏం చేసుకున్నాడు తన్ను తాను రిక్తునిగా మార్చుకొని ఆయన దాసుని స్వరూపము కలిగిండు ఈ లోకంలో ఎవరైనా చూడండి ఈ స్వభావం కలిగి ఉండలేదు యేసుప్రభు కలిగిన మనస్సు యేసు ఉన్న సాత్వికము దీన మనసు ఈరోజు నీలో ఉంటే నాలో ఉంటే ఎవరిలో అయినా ఉంటే కానీ ఇది చేయగలరు ఆయన సాత్వికుడు కాబట్టి దీన కాబట్టి అలాంటి తగ్గింపు జీవితము అలా మనం కూడా దాసుని స్వరూపమును ధరించుకుంటే చెయ్యాల సేవ ఎవరికి నశించిపోతున్న వాళ్ళందరినీ దేవుని రక్షణలోకి నడిపించడమే ఆయన నువ్వు ఈ లోకంలో మనమంతా పంపబడి కాబట్టి చూడండి యేసు ప్రభు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను ఆయన ఏం చేసుకోండు రిక్తునిగా చేసుకొని నువ్వు ఈరోజు అలాంటి జీవితం క్రీస్తు కలిగిన మనస్సు ఈరోజు మనలో ఉందా అలాంటి మనసు మనలో ఉంటే మనలో ఎవరిలో ఎలాంటి అతిశయము గలదు ఎలాంటి గర్వము గలదు ఎవరి పట్ల హృదయంలో ఎలాంటి దురాలోచన కానీ దురాశ కానీ ఎలాంటి చెడుతనము మనలో ఉండదు ఆయన యథార్థవంతుడు ఆయన నీతిమంతుడు చూడండి అలాంటి దేవుడు మనలో ఉంటే అలాంటి క్రీస్తు కలిగిన మనసు మనకుంటే మనము కూడా ఏం చేస్తామంటే తగ్గించుకుంటాం అది ఎవరైనా కానీ నీ పట్ల ఎవరు ఎన్ని సాడీలు చెప్పినా ఎన్ని నేరాలు మోపినా చూడండి వాళ్ళను క్షమించే మనసు నీకుంటది ఈరోజు అనేకులు ఎదుటి వారిని క్షమించలేరు భార్య క్షమించలేరు తోటి సేవకులు సేవకుల్ని క్షమించలేరు కుటుంబంలో ఎందుకంటే క్షమాపణ అనే మనసు యసుప్రభు ఉంటేనే లేకపోతే ఎవ్వరు క్షమించలేరు ఎందుకు గర్వం వస్తుంది అన్నట్టు గుణం ఎవరిలో ఉంది యసుప్రభులో అలాను నువ్వు తగ్గించుకుంటేనే ఎదుటి వారితో క్షమాపణ వాళ్ళని క్షమించగలవు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమాధాన పడగలవు వాళ్ళతో మంచితనంగా ఉండగలవు ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతుంది యశు ప్రభు యొక్క మనస్సు కలిగిన వాళ్ళే చేయగలరు చూడండి అలాంటి మనసు ఈరోజు నీలో నాలో మనలో లేకపోతే చేయగలుగుతాము అలాంటి మనసు మనలో లేనప్పుడు ఎదుటి వారిని క్షమించలేనప్పుడు ఎదుటి వారి పట్ల ప్రేమ చూపించలేనప్పుడు ఎదుటి వారితో సమాధాన పడలేనప్పుడు ఎదుటి వారి కొరకు ప్రయాస పడనప్పుడు వారి కొరకు మనము దాసుని స్వరూపము కలిగి ప్రయాస చూడండి ఆయన సిలువ ఎత్తుకొని ఆయనని వెంబడిస్తే ఏ ఎవరిని వెంబడించినట్టు వేరొక ఏసుని వేరొక బోధను వేరొక ఆత్మలను కాబట్టి చూడండి ఎవ్వరమైనా గాని మన జీవితంలో యేసు ప్రభు మనసు మనం కలిగి ఉంటే మొట్టమొదట మనలో తగ్గింపు ఉంటది అది మనం యేసు ప్రభు నుంచే ఆయన దేవునితో సమానంగా ఉన్న దేవుడు ఆయన దాసుని స్వరూపము తగ్గి చేసుకొని చూడండి మనుషుల పోలికగా పుట్టి రాజులను చేసిండు పెద్ద పెద్ద వాళ్ళని చేసిండు సృష్టిని కానీ అలాంటి ఆయన పుట్టుకే పశువుల పాకలో జన్మించండి ఎందుకు అయన అంతగా తనను తను రిక్తునిగా మార్చుకున్నాడు ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో కూడా మొట్టమొదట నువ్వు ఎంత భక్తి పరురాలు కావచ్చు ఎంత వాక్యంలో నువ్వు బలపడుండొచ్చు నువ్వు ఎంత గొప్ప సేవకురాలైనా కావచ్చు సేవకుడై ఉండొచ్చు ఎవరివైనా కానీ నీలో తగ్గింపు గుణం లేకపోతే నువ్వు ఆయన మనసును ఏం చేయలేదన్నట్టు కలిగి లేదు ధరించుకున్నట్టు ఆయన మనసు కలిగిన వారే తగ్గించుకుంటారు ఎంతగా తగ్గించుకుంటారంటే యేసు ప్రభు మీద ఉమ్మి వేసిండ్రు సిలువలు ఆయన్ని అపహాసం చేసిండ్రు హేళన చేసిండ్రు అవమాన పరిచిండ్రు చూడండి ఆయన దాహము దాహం చులకన భావం చేసిండ్రు అంతగా ఆయన పట్ల ఆ జనులు చేసినప్పటికీ కూడా ఆయన చేసిన ప్రార్థన వీరేమి చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు కనుక తండ్రి వీరి పాపములను క్షమించమన్నారు ఈరోజు నీకు నాకుంది అలాంటి మనసు అలాంటప్పుడు ఎట్లా నువ్వు క్రీస్తును పోలి నడుచుకున్నట్టు ఎట్లా నీ జీవితం క్రీస్తుకు మాదిరిగా ఉందన్నట్టు ఎట్లా నువ్వు క్రీస్తుకి అడుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నట్టు అబద్ధికులా కాదా వీళ్ళంతా వీళ్ళంతా వేషధారకులా కాదా కాబట్టి మనల్ని గాయపరిచిన వాళ్ళు ఎవరైనా కానీ చూడండి స్టెఫన్ని రాలతో కొట్టిండ్రు చంపినరు భయంకరంగా ఆయనని హింసించు ఆయన మీద లేనిపోని నేరాలు నెపాలు మోపిన్రు రాళ్లతో కొట్టిండ్రు కానీ అయన చనిపోయే ముందు ఈ నేరం వీళ్ళ మీద వద్దని చెప్పి ప్రార్థన చేసిండు ఈరోజు అలాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావు మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు ప్రార్థన చేయుడు అన్నాడు దీవించుడు కానీ శపించవద్దన్నాడు యశుప్రమణ్ కూడా వాళ్ళంతా హింసిస్తున్నారు స్టెఫన్ను కూడా వాళ్ళందరూ హింసిస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేసిండ్రు దీవించిండ్రు ఎందుకు ఈ నేరం వీళ్ళ మీద ఉండొద్దంటే వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళు మేలు చేస్తున్నారు కాబట్టే యేసు ప్రభు మేలు చేసి శ్రమ అనుభవించమన్నాడు కానీ కీడు చేసి ఎవరిని శ్రమ అనుభవించొద్దన్నారు చూడండి నువ్వు కీడు చేసి శ్రమ అనుభవిస్తే నీ జీవితంలో ఎన్ని కష్టాలు నువ్వు పొందినా ఎంతగా నువ్వు సఫరైనా దానివల్ల దేవునికి వచ్చిన మెప్పు ఏమాత్రం ఏమీ ఉండదు ఎందుకు తప్పిదమ్మునకు శ్రమకు వచ్చినప్పుడు దేవుడు ఎట్లా మహిమ పొందుతాడు అపస్తులందరూ శ్రమ పొందితే ఆయన నామం నిమిత్తం శ్రమ పొందినారు ఆయన యొక్క సువార్థ పరిచయం శ్రమ పొందినారు అనేకులని రక్షణలో నడిపించడం కొరకు శ్రమ పొందిడు అలాంటి శ్రమ దేవునికి హితం అవుతుంది కాబట్టి మనం ఎవరుమైనా కానీ మన జీవితంలో మొట్టమొదట నేర్చుకోవాల్సింది తగ్గింపు జీవితం తగ్గించుకున్నవాడే మొదట క్షమించగలడు ఈరోజు కుటుంబాలు భార్యాభర్తలు మొత్తం ఎందుకు అవుతుందంటే ఎవడిలో కూడా క్రీస్తు కలిగిన మనస్సు లేనే లేదు నువ్వు క్రీస్తు కలిగిన మనసు నీలో లేనప్పుడు నువ్వు ఎదుటి వారిని క్షమించలేనప్పుడు ఎట్లా సమాధాన పడతావు సమాధాన వారు దేవుని కుమారులు అనబడదురు అని లేఖనం ఉంది ఈరోజు క్షమా క్షమించలేని మనసుని లేకపోతే ఎట్లా నువ్వు నీ సహోదరుడితో కానీ నీ శత్రువుతో కానీ ఎవరితో అయినా కానీ నువ్వు సమాధాన పడతగా అప్పుడు ఎట్లా నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతావు ఇలాంటి జీవన విధానం మనం కలిగి ఉంటే చూడండి ఇందులో ఏమాత్రమో మొహమాటం లేదు అభ్యంతరం లేదు అనుమానం లేదు వీళ్ళు ఎవరు క్రీస్తుకు పక్షాన లేని వాళ్ళు చూడండి ఈ లోకం అనే ముసుకు అంటే ఈ లోకంలో చూపించుకునే భక్తి ఒకటి హృదయ పరిస్థితి ఒకటి అందుకు యేసుప్ర వేషధారులారా ఈ ప్రజలు తమ హృదయం తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందన్నాడు ఎందుకు హృదయంలో ఏముంది కుళ్ళు కుట్ర అసూయ ద్వేషము కలహాలు కోపాలు ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు ఎంత ప్రార్థించినా ఎంత సువార్థ పరిచర్య చేసినా ఏసు ఎట్లా హితం అవుతుంది ఆయన వేషధారకులని ఎట్లా ఆయన క్షమిస్తాడు చూడండి అలాంటి స్వభావము మనం ఎవరము కలిగి ఉండదు చూడండి నువ్వు క్రీస్తుని కలిగిన మనసు నీలో ఉంటే నీలో దీనత్వం ఉంటే నువ్వు క్షమిస్తావు ఎవ్వడైనా కానీ ఎంత కీడైనా నీకు ఎంత హాని అయినా నీ పట్ల ఎంతైనా చేయని కానీ నువ్వు ఏసు మనసు కలిగి ఉంటే నువ్వు వాడిని క్షమిస్తావు ఈరోజు అలాంటి మనసు నీకు లేదంటే నువ్వు వాడిని శత్రువుగా భావిస్తావు చూడండి కాబట్టి చూడండి ఒకటో పేతులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమ పడేను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకుని ఎందుకు యేసు ప్రభు శరీరమందు శ్రమ పడిందంటే మన నిమ్మిత్తమే కేవలం మన నిమ్మిత్తమే మనల్ని రక్షించుకోవడం నిమ్మిత్తమే మన పాపాల నిమ్మిత్తమే మన అతిక్రమముల నిమ్మిత్తమే మన వ్యసనములు దోషములు సమస్త హేయ కృత్యములు తిరుగుబాటు నిమిత్తమే ఆయన శ్రమ ఆయన మనసు ఎట్లా ఉంది అలాంటి మనసు క్రీస్తు శరీర మందు శ్రమ పడిను మీరును ఎవరు ఆయన సిల్వ ఎత్తుకొని ఆయనని వెంబడించే ప్రతి ఒక్కరూ ఏం కలిగి ఉండాలంట క్రీస్తు ఎట్లయితే శరీర మందు శ్రమ అట్లాంటి మనస్సును ఆయుధము ఎందుకు ఆయుధం కావాలా చెప్పండి యుద్ధంలో వెళ్ళేవాడికి ఎందుకు ఆయుధం కావాలో అది ఒక బలం ఉన్నట్టు దేవుని పరిచర్య చేయాలన్నా నీకు ఏసు ప్రభు మనస్సు నీకు ఆయుధంగా ఉంటే తప్ప నువ్వు చేయలేవు ఈరోజు అన్యజనుల మీద ఎంతో మంది మీద తిరిగి ఏం చేస్తున్నారు తిరుగుబాటు అన్నట్టు వాళ్ళు తిట్టిండ్రు మేము తిట్టినాం ఎక్కడుంది నీలో క్రీస్తు కలిగిన మనస్సు ఆయనని తిట్టలేదా ఆయనని ఉమ్మి వేయలేదా ఆయన మీద నేరాలు మోపలేదా ఆయన మీద అపహాసం చేయలేదా ఆయనను ఆయన మరణ అంతగా పొందినంతగా కూడా శ్రమ పొందిండు ఒక్క మాట నోరు మెదపలేదు దేవుడు ఈరోజు ఎక్కడుంది ఆయనని వెంబడించే వాళ్ళలో ఆ మనసు ఎవరు ఆయన నీతి ఆయనకి మాదిరిగా ఆయన అడుగుజాడలో ఆయనను పోలి నడుస్తున్నారు వీళ్ళంతా ఎవరు అపద్దికులు ఎవరిని అపద్దికులుగా చేసిన వారవుతున్నారు ఏ సుప్రభు నువ్వు ఆయనని మహిమపరచాలా ఆయన గురించి సాక్ష్యం ఇయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి ఆయన మనసుని ఆయుధంగా ధరించుకోకుండా చూడండి వాళ్ళతో వీళ్ళతో చూడండి ఎక్కడలా కూడా తగ్గింపు లేకుండా తిరిగి ఏం చేస్తున్నారు చర్యకు ప్రతి చర్య అన్నట్టు పగదీర్చుకుంటున్నా కానీ యశు ప్రభు మనస్సు ఆయుధంగా లేకపోతే నువ్వు సువార్థ పరిచర్య చేయలేవు ఎవ్వరమైనా కానీ ఆ మనస్సు నీకు ఆయుధంగా ఉండాలా ఆ మనస్సు తగ్గించుకునేలాగా చేస్తావు నిన్నొచ్చి కొడితే తగ్గించుకుంటావు నీ మీద నిందలు మొప్తే నువ్వు తగ్గించుకుంటావు నీ మీద ఎన్ని చేసినా నువ్వేం చేస్తావు తగ్గించుకుంటావు ప్రభు వీరిని క్షమించు ప్రభా వీళ్ళు ఏం చేస్తున్నారో ఎరుగరు ప్రభా వీళ్ళ పాపాలు క్షమించు ప్రాభ అని ప్రార్థన చేస్తాం అదే ఆయన మనసు లేకపోతే ఈరోజు మేమంతా దేవుని సేవే చేస్తున్నామని చూడండి యూట్యూబుల్లో ఎక్కడ పడితే అక్కడ చూడండి హేతువులతోటి ఎట్లా పడితే అట్లా చేసి మొత్తాన్ని ఆయన విధానాన్ని ఆయన విధానాన్ని ఏం చేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు ద్రోహులు మూర్ఖులు చూడండి దేవుణ్ణి కూడా పక్కన పెట్టి ఇష్టానుసారంగా ఇష్ట ప్రకారంగా నోటితోటి ఎవడికి తగినట్లు వాడు వాడు ఇష్ట ఏం చేస్తున్నారు ప్రవర్తిస్తున్నారు కేవలం ఎవరు నామం దూషణ పాలవుతుంది యేసు ప్రభు నామం కదా నువ్వు క్రైస్తవుడివి నువ్వే తగ్గించుకోవు నువ్వే ఎదుటి సమాధానపడవు నీవే ఎదుటి పట్ల క్షమించవు మీ దేవుడేమో మీకు అయ్యే చెప్పిండు మీరు ఎక్కడ కూడా అది చెయ్యరు ఎట్లా మీరు క్రీస్తుని కలిగిన వాళ్ళు ఈ రోజు నీ సాక్ష్యం చూస్తే ఎదుటివారు నీ పక్కింటోడు కావచ్చు ఎదిరింటోడు కావచ్చు నీ భర్త కావచ్చు నీ పిల్లలు కావచ్చు లేదా నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ నీ ప్రవర్తన చూసి దేవుణ్ణి మయమపరచాలా నీ దగ్గరకు వచ్చి మారాలా ఈరోజు ఉన్నారా క్రైస్తవులు అట్లా చూడండి అలాంటి స్వభావము దేవుణ్ణి కలిగిన స్వభావము దేవుని కలిగిన మనస్సు ఈరోజు ఉన్నారా అట్లా చూడండి నువ్వు నేనున్నానా ఎవరు అలాంటప్పుడు ఎట్ల ఆయన నిమిత్తముని మనము నిలబడినట్టు అవుతుంది ఆయన పక్షముని ఎట్లా మనం పోరాడినట్టు అవుతుంది కాబట్టి మనం ఎవరమైనా కానీ ఆయన కలిగిన మనస్సు నీకు ఆయుధంగా ఉండాలా ఆ మనసు ఏం చేస్తుందంటే నిన్ను ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గింపు చేస్తుంది ఆ మనసు ఏం చేస్తుందంటే దీన మనసు కలుగుతుంది తప్ప వీళ్ళ పాపాలు అంటే ఎంతగా దేవుడు చూడండి అలాంటి మనసు ఈ రోజు ఉందా అలాంటి మనసు ఉంటే క్రైస్తవుల్లోనే విడాకులు తీసుకుంటారు క్రైస్తవులోనే సంఘాల్లోనే వేరియేషన్స్ ఉంటాయి ఒకటి పట్ల ఒకటికి ప్రేమ ఉండదు ఒకటితో ఒకటి సమాధానం ఉండదు ఒకడిని ఒకడు తగ్గించుకునే గుణం ఉండదు ఇవన్నీ ఎక్కడున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఒక దినం వస్తుంది ఒక గడి ఆ సమయం ఆసన్నమైనప్పుడు ప్రతి ఒక్కడు ఆయన యొక్క సింహాసనం మీదుట నిలబడాల్సి వచ్చే దినం వస్తుంది ఆ తీర్పు దినం ప్రతి ఒక్కడికి అనుగ్రహించబడిన దినమే కదా కాబట్టి చూడండి మనమైతే అలా ఉండద్దు మనము చూడండి ఆయన మనసుని నువ్వు ఆయుధంగా ధరించుకోవాలి ఆయన మనసు నీకు కలిగి ఉంటే ఎలాంటి వారినైనా కానీ నువ్వు క్షమించగలుగుతావు ఎలాంటి వారినతో అయినా నువ్వు సమాధాన ఎంతగా నిన్ను హింసించినా నువ్వు శపించవు కానీ దీవిస్తావు ఆశీర్వదిస్తావు కాబట్టి చూడండి లూకాసు వార్త రెండో అధ్యాయము పదకొండవ వచనంలో దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన యేసు కాబట్టి ఎందుకు ఏసు ప్రభు ఈ లోకాల్లో పుట్టినట్ట చూడండి ఒకటో పేద రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు మీ కొరకు బాధపడి ఎవరి కొరకు మన కొరకు ఇప్పుడు పుట్టిన వాళ్ళు అంతకుముందు ఉన్నవాళ్ళు ఇక పుట్టబోయే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆయన ఎందుకు శరీరమందు శ్రమ పడిందంటే ఎందుకు చూడండి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు ఎవరు ఆయననే దేవుడని ఆయననే రక్షకుడని ఆయననే నా పాపాలకు అపరాధాలకు చూడండి ఆయన దగ్గరనే నాకు క్షమాపణ ఆయననే నా విమోచకుడు గ్రహించిన వాళ్ళు ఏసు క్రీస్తు నామంలో పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు ఆయన సిలువ ఎత్తుకొని ఆయనని వెంబడించే ప్రతి ఒక్కరూ ఎవరికి చూడండి మీ కొరకు బాధపడి మీరు అంటే ఆయన సిలువ ఎత్తుకొని వెంబడించే వాళ్ళందరికీ చెప్తున్నాడు దేవుడు ఆయనని నమ్ముకున్న వాళ్ళందరికీ చెప్తున్నాడు దేవుడు ఆయనని అనుసరించి నడుచుకుంటున్నామని చెప్పే ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు దేవుడు మీరు తన అడుగు జాడల ఎందు ఎవరి అడుగుజాడల్లో యేసుప్రభు యొక్క అడుగు జాడలో మీకు మాదిరి ఇచ్చిపోయను ఎట్లా అంటే యేసు ప్రభు ఎట్లయితే ఆయన సాత్వికుడుగా ఉన్నాడో దీన మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు నీకు ఉండాల చూడండి అలాంటి మనసు ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్న మంచితనము ఇవన్నీ నువ్వు కలిగి ఆయనకు అడుగు జాడల్లో నువ్వు నడవాల చూడండి మనకి మాదిరి ఈరోజు ఎంతమంది ఎంతమందినో రోల్ మోడల్ గా తీసుకొని ఫాలో అవుతుంటారు కదా వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ డ్రెస్ సెన్స్ హెయిర్ స్టైల్స్ వాళ్ళ జీవన విధానాన్ని కానీ మనం ఎవరి జీవన విధానాన్ని అనుసరించి నడుచుకోవాలా యేసు ప్రభు యొక్క జీవన విధానాన్ని తప్ప ఇంకా ఎవరి జీవన విధానాన్ని కాదు ఆయన ఒక్కడే నీ కొరకు శ్రమ ఆయన ఒక్కడే నీ కొరకు బాధపడి ఆయన ఒక్కడే చూడండి అంత గొప్ప దేవుడై ఉండి చూడండి తన్ను తాను తగ్గించుకొని కేవలం నీ కొరకే వచ్చింది లోకంలోకి ఈరోజు నీ కొరకే ఆయన బాధపడిండు శ్రమ పడి ఆ శిలువ మరణము పొందిండు దేవుడు ఎందుకు నువ్వు ఆయనకి అనుగుణంగా ఉండాల ఆయన అడుగుజాడల్లో నువ్వు నడవాల ఆయనకు మాదిరిగా ఈ లోకంలో నువ్వు నేను మనందరము జీవించాల ఈరోజు అలాంటి జీవన విధానము యేసుప్రభులాగా జీవన విధానము ఈరోజు మనం కలిగి ఉన్నామా ఈరోజు మనల్ని మన ఆత్మ పరిశీలన చేసుకోవాలా లేకపోతే వేషధారకులే చూడండి ఎవ్వరమైనా వేషధారకులే ఎవ్వడు ఆ వేషధారుకులు ఎవ్వరు కూడా ఆయన ఇష్టపడడు నువ్వు వెచ్చగానైనా నువ్వు లేవు నువెచ్చగాన నువ్వు లేవు కాబట్టి ఆయన అంటాడు యశుప్రభు ప్రకటన గ్రంథం అంత భయంకరంగా ఉంటదన్నట్టు నులివెచ్చని జీవితం సగం సత్యం సగం అబద్ధం సగం దేవునిలో సగం లోకంలో ఇలాంటి వాళ్ళు ఎవరు యశుప్రభుకి ఇష్టంగా ఉండలేదు ఆయన వాళ్ళను చూస్తేనే ఎందుకంటే వాళ్ళు చేసే మాటలు కావచ్చు ఆలోచనలు కావచ్చు తలంపులు కావచ్చు నడవడిక కావచ్చు ప్రవర్తన కావచ్చు ఏదైనా కావచ్చు అది ఏది ఏసుప్రభుకు మాదిరిగా ఉండదు ఏసు ప్రభు అడుగుజాడలో నడుచుకున్నట్టు ఉండదు ఆయన చిత్త చేసినట్టు ఉండదు కాబట్టి చూడండి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు అంటే ఆయనను దూషించిండ్రు ఆయన ఏం చేసిండు పగ తీర్చుకోలేదు చూడండి ఈరోజు మనుషులంతా ఎట్లా ఉంటారంటే పగల తీర్చుకుంటారు ఇలాంటి జీవనం కలిగి ఎట్లా ఆయనని ప్రార్థించినా ఎవరికి మెప్పు చెప్పండి ఎవరికి నీకు ఏదో వ్యక్తిగతంగా చేసే వాళ్ళకి ఎవరికో అదేదో దేవునిలో ఉన్నాం అదొక భ్రమ ఒక ఇమేజినేషన్ అంటారు కదా ఊహ అంతే తప్ప చూడండి ఆయన మనసు లేకుండా ఆయన కలిగిన ప్రేమ లేకుండా ఆయన కలిగిన తగ్గింపు జీవితం లేకుండా ఆయన నీతి ప్రకారంగా లేకుండా ఆయనకు అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో ఆయనకు మాదిరిగా ఉండకుండా ఆయనను పోలి నడుచుకోకుండా నువ్వు ఎన్ని పాటలు పాడొచ్చు ఎన్ని ఉపవాసాలు ఉండొచ్చు ఎన్ని ప్రార్థనలు చేయొచ్చు నువ్వు ఎక్కడైనా కానీ దేవునికి ఇష్టం ఉండనే ఉండదు ఎందుకు ఆయనకి ఇష్టమైన నైవేద్య బలు లేది నలిగిన హృదయం అన్నట్టు ఆయన విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళే దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతారు కాబట్టి చూడండి ఆయనను దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని మన పాపముల విషయమై చనిపోయి ఎవడు మన కొరకు ఏమాత్రం ప్రాయస్పడరు కానీ ఈ దేవుడు నమ్మదగిన వాడు చూడండి కాబట్టే ఆ సిలువలో ఎంతగా మన కొరకు శ్రమ అనుభవించారు మన కొరకు బాధ అనుభవించండి చూడండి అలాంటి దేవుడు చూడండి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఈరోజు నువ్వు రక్షణ పొందింటే నీతి సూర్యుడు ఏసు కాబట్టి నీలో ఏసు ప్రభు కనిపించాలా ఈరోజు నీలో కనిపిస్తుండేసుభు నాలో కనిపిస్తుండ ప్రభు ఎట్లా మనం దేవుని ప్రకారంగా నడుచుకున్న వాళ్ళమవుతాము ఎట్లా అది అంటే నీ గురించి నీ యొక్క విధానం గురించి నీ యొక్క ప్రవర్తన గురించి నీ నడవడిక గురించి నీ గురించి నువ్వు నేను మన గురించి మనం సాక్ష్యం ఇవ్వడం కాదు ఎదుటివారు ఇవ్వాల నీ గురించి సాక్ష్యం అది నమ్మదగిన సాక్ష్యం అన్నట్టు ఎదుటివారు నీ యొక్క విధానాన్ని చూసి నీ యొక్క అన్నిటిని చూసి సాక్ష్యం ఇవ్వాల అలాంటి సాక్ష్యము ఈరోజు మనం కలిగి ఉన్నామా ఈరోజు మన ఇరుగు వాళ్ళతోనే సమాధానం ఉండదు తోటి సేవకులతోనే సమాధానం ఉండదు కుటుంబంలోనే సమాధానం ఉండదు చూడండి ఎక్కడ సమాధానం లేదు ఆయన సమాధాన కర్త మన యసుప్రం ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకపోతే ఎట్ల మనం ఆయన నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి కాబట్టి ఆయన పొందిన గాయాలతో మనం స్వస్థత పొందిన మన పాపములకు అపరాధములకు క్షమాపణ కేవలం ఆయన రక్తములో కడగబడితేనే కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు కూడా ఎట్లా ఉండాలా తీర్పు తీర్చే దేవుడు ఆయన కాబట్టి నిన్ను నువ్వు ఆయనకి అప్పగించుకోవాల నువ్వు ఆయనకి సరౌండర్ అయిపోవాల నీ ప్రాణము ఆత్మ శరీరం ఈ మూడు ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఈ మూడిట్లో ఏటిల్లో నీలో నువ్వు ఆయన దృష్టికి నిందారైతుడువు ఈ మూడు నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడే నీ ప్రవర్తన ఆయన దృష్టికి యోగ్యమైనది ఈ మూడు నువ్వు ఆయనకు అప్పగించుకొని ఆయనకు అంగీకారంగా నడుచుకున్నప్పుడే నువ్వు ఆయన దృష్టిలో భక్తి కలిగిన చర్చికి వెళ్ళిపోయి పాటలు పాడితే కాదు భక్తి అన్న ఎట్లా ఆయనకి సమర్పించుకోవాలా నీలో ఉన్న అహము గర్వము పొగరు చూడండి నీలో ఉన్న చెడుతనము ఎదుటి వారి పట్ల ఏదైనా కావచ్చు శరీర సంబంధమైన ప్రతి నువ్వు విడిచిపెట్టాలా అది ఆయనకు సమర్పించుకోవడం అంటే నీ శరీరాన్ని నీ ఆత్మను ఆయనకు సమర్పించుకోవాల ఆయన ఆత్మ నీలో నివసించాల అప్పుడు నువ్వు శరీర స్వభావం కలిగిన వాళ్ళలాగా ఉండవు ఆత్మ స్వభావం కలిగిన వాళ్ళలాగా ఉంటావు కాబట్టి చూడండి దేవుడు ఎందుకు ఈరోజు మనతో మాట్లాడుతుందంటే మనము ఆయన రాకడ దినముకు ఆయన విమోచన దినముకు మనము అతి సమీపంగా ఉన్నాం కాబట్టి ఏ దినమున ఏ గడియన ఆయన వస్తాడో నీకు తెలియదు నాకు తెలియదు ఎవరికి తెలియదు దూతలకు కూడా తెలియదు కాబట్టి ఆయన ఈ దినము ఈ నిమిషం ఈ క్షణం వస్తే ఆయన ఎదుట ధైర్యంగా నిలబడేలాగా నీ సాక్ష్యం ఉందా అన్నది నువ్వు పరిశీలించుకోవాల నేను పరీక్షించుకోవాలా ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాల క్రైస్తవ జీవితం అంటే సమర్థించుకోవడము రాజీ కాదు క్రైస్తవ జీవితం అంటే అనుదినము సరి చేసుకోవడం ఎట్లా ఎవనాస్తుడు దేని చేత నడక శుద్ధి చేసుకుంటాడంటే వాక్యం అన్నట్టు చెప్పింది కదా దేవుడు కీర్తనకారుల్లో వాక్యం ద్వారా నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవాలా సరి చేసుకోవాల నీలో ఉన్న బలహీనతల నుంచి నువ్వు సరి నీలో ఏదైతే దేవుని పట్ల నువ్వు తొలగిపోయే విషయాలు ఉన్నాయి వాటిలో నువ్వు నువ్వు పడిపోతుంటే మాటి మాటికి సరి వాక్యాన్ని నమ్మాల బలపడాలి ధైర్యంగా ఉండాల ఇవన్నీ మనం కలిగినప్పుడే మనం ఆయనలో ఎదుగుతున్నట్టు లేకపోతే పసిపిల్లలు ఎట్లా పాలుదాగుతారో అట్లనే ఉన్నట్టు అన్నట్టు చూడండి కాబట్టి వాక్యంలో మనం ఎదగాలం ఆత్మీయతలో మనం ఎదగాలం అలా ఎదిగినప్పుడే మనం ఆయనకి అంగీకారంగా ఉండగలుగుతాం మన జీవితం ఆయనకు అంగీకారంగా ఉంటుంది కాబట్టి మీరు గొర్రెల వలె దారి తప్పిపోయిత్రి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు ఒకప్పుడు త్రోవ తప్పిపోయిన గొర్రె నేనైనా నువ్వైనా ఎవరిమైనా ఎప్పుడైతే ఏసుప్రభుని తెలుసుకున్నామో మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకున్నామో ఆయనని రక్షకుడిగా అంగీకరించినామో ఎప్పుడైతే మారు మనసు పొందినామో బాప్తిజం పొందినామో ఇప్పుడు నువ్వు ఎవరి వైపు మళ్ళలా ఏసుప్రభు వైపు మళ్ళాల ఇప్పుడు నువ్వు పాత విషయంలో చనిపోయిన కదా పాతవి గతించిన నీ జీవితం కూడా గతించిపోయింది మరలా ఎట్లా పాత స్వభావాలు మనలో వస్తాయి అంటే మనలో ఏం లేదన్నట్టు నూతనం అవటం లేదన్నట్టు ఎవడైనా నువ్వు క్రీస్తు ఎందున్నవాడలా వాడు నూతన సృష్టి నూతన సృష్టి ఎట్లా ఉంటది ఏసు ప్రభులాగా ఉంటదన్నట్టు జీవన విధానం ఆయనలో ఉన్న తగ్గింపు ఆయనలో ఉన్న సమాధానం ఆయనలో ఉన్న మనసు ఆయనని అనుసరించి ఆయనని పోలి ఆయన అడుగు ఆయనకి మాదిరిగా ఉండడం ఈరోజు నువ్వు నిజంగా త్రోవ తప్పని గొర్రవైతే నిజంగా ఆయన వైపు మళ్ళీ ఉన్న గొర్రెవైతే నీలో ఎవరు కనిపించాలా ఏసు ప్రభు కనిపించాలా అలా కనిపించినప్పుడే నువ్వు ఈ లోకంలో ఆయన గురించి నువ్వు సాక్ష్యం పొందినట్టు దేవుడి దగ్గర కాబట్టి చూడండి మీరు గొర్రెల వలె దారి తప్పిత్రి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు కాబట్టి మనం విడిచిపెట్టాలా మనలో ఏదైతే చూడండి పౌలుకి ఆయన తన్ను తాను ఏం చేసుకుంటుడు అతిశయించి హెచ్చించుకుంటుండని దేవుడు ముళ్ళు పెట్టి ఆ ముళ్ళు తీయల దేవుడు తర్వాత ఆ కృప నీకు చాలన్నాడు దేవుడు మనలో కూడా వస్తుంటాయి అతిశయము గర్వము చూడండి ఎలాంటివి ఇవి నీలో ఉంటే నువ్వు ఇంకా పాతవాడవే పాత వాళ్ళమే మనం ప్రభులో నూతనమైన కానే కాదు ఎప్పుడు నూతనమైన వాళ్ళం అని నీ ప్రవర్తన ఆ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే యేసు మాదిరిగా ఉంటది అలా ఉన్నప్పుడే నువ్వు ఆయన కొరకు జీవించినట్టు ఆయన ప్రకారంగా నువ్వు నడిచినట్టు అన్నట్టు ఇదే రుజువు అన్నట్టు ఇక వేరే ఏమీ పాటలు చూసి దేవుడికి భక్తి పరులనో లేదంటే బైబుల్ పట్టుకొని చర్చీలకి వెళితే భక్తి పరురాలను భక్తులనే కాదు నీ ప్రవర్తన ఎక్కడున్నా అది యశు ప్రభుకి అనుగుణంగా ఉన్నప్పుడే నువ్వు క్రీస్తులో నూతనమైన అప్పుడు నువ్వు క్రీస్తునందు ఉన్నవాడు ఆయన పక్షాన ఉన్నవాడు అన్నట్టు ప్రభు చూసేది అది నీ ప్రవర్తన అంటాడు నీ సహోదరుడి మీద నీ కోపం ఉంటే నువ్వు ముందు ప్రార్థించడం ఆపేసి పోయి వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడిన తర్వాత వచ్చి ఏం చేయమంటాడు నీ ప్రార్థన నాకు చేయమంటాడు ఈరోజు అలాంటి నిజంగా వాక్యాన్ని పాటించే వాళ్ళైతే ఈరోజు భార్యాభర్తల్లో క్రైస్తవులు ఎందుకు విడిపోతారు చూడండి ఇదంతా కేవలము మనుషులు చూడండి యశు అదే చదువుతాడు ఈ పెదవులు తమ ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది ఎన్ని పాటలు పాడి ఎంతగా చప్పట్లు కొట్టి ఎంతగా ప్రార్థన చేసి నీ హృదయం ఏసు ప్రభుకి అంగీకారంగా లేకపోతే ఎవరికి లాభం నాకేమైనా లాభం ఉంటుందా వినే మీకైనా లాభం ఉంటుందా ఈ లోకంలో ఆయన ప్రకారంగా ఉంటున్నామని చెప్పుకుని వాళ్ళకి లాభం ఉంటుందా మన హృదయం ఎప్పుడు ఆయనకి అంగీకారంగా ఉండాలా అది ఆయనకు అనుగుణంగా ఉండాలా ఆ హృదయంలో యేసు ప్రభు ఉండాలా ఎప్పుడు అది సాధ్యమవుతుంది నీ హృదయం యథార్థమైందైతే నీ హృదయం శుద్ధీకరింపబడిందైతే మీలో ఉన్న నీ హృదయంలో ఉన్న ప్రతి చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు సాధ్యమవుతుంది కాబట్టి చూడండి మనం ఇక్కడ చూస్తే లోకా సువార్త నాలుగో అధ్యాయము పదిహేడో వచనంలో ప్రవర్త అయిన ఏషయ గ్రంథము ఆయన చేతికి ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును చెరల్లో ఉన్నవారికి విడుదలను బ్రుడ్డి చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు ఇత సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను కాబట్టి ఏసుప్రభు నీతి విషయంలో జీవించిన వాళ్ళము యేసుప్రభుకి మాదిరిగా ఉన్న వాళ్ళము యేసుప్రభు పోలి నడిచిన వాళ్ళము ఆయన అడుగుల్లో అడుగుజాడలో ఉన్న వాళ్ళము మనందరికీ కూడా ఇదే చెప్పబడుతుంది ఏంది నువ్వు సువార్త ప్రకటించాల పేదలకు సువార్త ప్రకటించాలా ఎందుకు యేసు ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించిందంటే నాకు అభిషేకం ఉంది నాకు వరాలు ఉన్నాయి నాకు అన్ని ఉన్నాయని ఏదో నిన్ను నువ్వు అతిశయించుకొని లేదా నిన్ను నువ్వేదో జనాలకు చూపించుకోవడానికి కాదు దేవుడు అభిషేకిచ్చింది అపోస్తుల్ని వాళ్ళేదో ఆ జనులందరి దృష్టిలో పెద్ద గొప్ప వాళ్ళని కాదు ఎందుకంటే ఆయన సువార్త పరిచయ నువ్వు చేయాలా నువ్వు బేదలకు సువార్త ప్రకటించాలా విరిగి నలిగిన వారిని నువ్వేం చేయాలా దృఢపరచాల చరల్లో ఉన్నవాళ్ళు ఈరోజు బంధకాలలో ఉన్నవాళ్ళు సమస్యలతో ఉన్నవాళ్ళు రకరకాల అబద్ధ బోధలో ఉన్నవాళ్ళు చూడండి వాళ్ళందరికీ నువ్వేం చేయాలా వాళ్ళలో ఉన్న ప్రతిని విడిపించాలా దేవుని వైపు నువ్వు వాళ్ళని మళ్లించాలా యేసు లేదా మనల్ని త్రోహ తప్పిపోయిన గొరెల వల్లే ఉంటే మనలందరినీ ఆయన వైపు మళ్లిచ్చిండా లేదా అలా నువ్వు నన్ను మనందరినీ అభిషేకించింది కూడా దేవుడు అందుకే ను ఆయన వైపు సకల జనులను ను మళ్లించాలా అనేకులని ఆయన రక్షణ మార్గంలోకి నువ్వు నడిపించాలా అనేకులని ఆయన సత్యంలోకి నువ్వు నడిపించాలా ప్రతి అపవాది పీడింపబడిన ప్రతి ఒక్కరిని వాటి నుంచి విడిపించాలా అదే యేసుప్రభును పోలి నడుచుకోవడం అంటే ఏసుప్రభుకు మాదిరిగా ఉండడం ఆయన ఎందుకు తండ్రి నన్ను అభిషేకిచ్చిండో ఈరోజు ఎందుకు తండ్రి మనల్ని అభిషేకించిందంటే ఆయన ఏమైతే ఈ లోకంలో చేసిండో అది మనము చేయడానికే కాబట్టి చూడండి అలాగే ఆయన చూడండి ఇక్కడ ఉందంటే అపస్తుల కార్యము పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో అదేదనగా దేవుడు నజరేయుడైన ఏసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునుననిది దేవుడు ఆయనకు తోడై ఉండును కనుక ఆయన మేలు చేయిచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించు చుండెను ఎందుకు ఆయన దాసుని స్వరూపం కలిగిందంటే సేవ చేయడానికి ఎవరికి ఈ అపవాది చేత పీడింపబడుతున్న వాళ్ళందరికీ ఒకప్పుడు మనం కూడా అలాంటి వాళ్ళమే కదా రక్షణ మార్గం లేనప్పుడు చూడండి ఎందుకు దేవుడు ఈరోజు మనకి వాక్యం ద్వారా మాట్లాడుతుందంటే ఇది కూడా నీ గురించి సాక్ష్యమే కదా ను మహిమ పరచాల దేవుణ్ణి చూడండి కాబట్టి మనం కూడా సంచరించాలా సువార్త పరిచయ చేయాల దేవుడు నిన్ను నన్ను తల్లి గర్భంలో నిర్మించింది అందుకే ఆ రోజు అపోస్తులైన పన్నెండు మంది శిష్యులని ఆయన పిలుచుకుంది ఎందుకు మిమ్మల్ని మనుషుల్లో పట్టే జాలరుగా చేస్తా అన్నాడు దేవుడు కాబట్టి ఈరోజు యశుప్రభు శిష్యులమే కదా మనమందరం నువ్వు నిజమైన శిష్యుడి అయితే శిష్యురాలు అయితే చేస్తావు ఆయన ఎట్లయితే సువార్థ పరిచయం చేసిండో అపోస్తులు ఎట్లయితే సువార్థ పరిచయం చేసిండ్రో ఈరోజు నువ్వు కూడా అట్లానే పరిచయ చేస్తావు పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నా నా పేతురు మూడు సార్లు అడిగితేమన్నాడు నువ్వు నా గొర్రెలను కాయి కాయి కాయి అని చెప్పిండు దేవుడు ఈరోజు కూడా త్రోవ తప్పిపోయి ఉన్నాయి గొరెలు సంచరిస్తున్న ఎటు వెళ్ళలేని వెతకలాట వాటికి అరణ్యంలో ఉన్న ఇప్పుడు గొరెలు లోకంలో ఉన్నాయి చెక్కబడిన గొర్రెలు కాపరిగా నుండి ఉండి వాటిని ఏం చేయాలా త్రోవ తప్పిన వాటిని ఏం చేయాలా త్రోవ మళ్లించి దేవుని వైపు మళ్లించాల ఈరోజు అలాంటి పిలిపే దేవుడు మనల్ పిలుచుకున్నాడు యసుప్రభులో ఏ పక్షపాతం లేదు యేసు ఏ భేదం లేదు ఇవన్నీ మనుషుల్లో ఉంటాయన్నట్టు నాతో మంచిగా ఉన్న వాడితో మంచిగా ఉంటా నాతో మంచిగా ఉన్నవాడు లేడు అనుకో పని దూరం పెట్టేస్తా ఇది మనుషు యొక్క నైజం అన్నట్టు యేసుప్రభు నైజం కాద పక్కన ఉన్న వాడికన్నా తప్పిపోయిన వాడి వరకే ఆయన మనసు ఎదురు చూసింది అది చేస్తూ ప్రభు మనస్సు మిమ్మల్ని మీరు ప్రేమించుకునే వాళ్ళకి మీరు వందనం చేసుకుంటే మీది ఏ పాటిది పరిశైలు శాస్త్రం కూడా అలాగే చేస్తున్నాడు అన్నాడు దేవుడు మనల్ని ప్రేమించే వాళ్ళు మనతో మంచిగా ఉన్నవాళ్ళు మనతో బాగా కలిసిపోయేవాళ్ళు మనకి ప్రకారంగా ఉన్న వాళ్ళని మనం ప్రేమిస్తే నీకే ఫలం లేదు ఇది నేను చెప్పబడతలేదు తండ్రి చెప్తున్న మాట నా ఇష్ట లేదా నా సొంత జ్ఞానంతో చెప్పడానికి దేవుడు మనల్ని ఎవరిని పంపలేదు నన్ను నిలబెట్టలేదు వాక్యం ద్వారా మాట్లాడతలేదు మనము మనల్ని ప్రేమించే వాళ్ళము మనల్ని మనం చేసుకోవడానికి కాదు ఆయన చూడండి ఎట్లయితే సంచరించిండో ఎట్లయితే ఆయన స్వార్థ పరిచయ చేసిండో ఆయన ఎంతమంది చూడండి అపవాది చేత పీడింపబడిన వారందరినీ దేవుడు స్వస్థపరిచిండు అందుకు దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఆయన దయ ఆయనకు అనుగ్రహించండు ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోనూ నింపింది ఈ నిమిత్తమే ఇది చూపించుకోవాల నువ్వు నేను వ్యక్తపరచాల నీలో క్రీస్తుని చూపించుకోవాలా నీలో ఉన్న అహాని కాదన్నట్టు నీలో ఉన్న పొగరును కాదు లేదా నీలో ఉన్న కుళ్ళు కుట్రలు వ్యసనాలు ఇవి కాదు చూపించాల్సింది ఈ లోకంలో చాలా మంది చూపిస్తారు రకరకాల పెద్ద పెద్ద మందిరాలను లేదా రకరకంగా ఇంటిని చర్చిలను ఆర్భాటంగా హంగులుగా చేసి నువ్వు చూపించాల్సింది ఏసుప్రభుని నీలో చూపించాల ఆర్భాటంగా బాహాటంగా నిన్ను చూస్తే యేసుప్రభు కనిపించాల మనుషులకి అలాంటి జీవితం నువ్వు కలిగి ఉండాల అలాంటి సాక్ష్యము మనం కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడే నువ్వు ఆయన మనసు కలిగినట్టు ఆయన ఎట్లయితే శరీరం అందు శ్రమ అలాంటి మనసు ఈ మనసు నువ్వు కలిగి ఉంటే నిన్ను తిట్టే వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు నువ్వేం చేస్తావు వాళ్ళని క్షమిస్తావు నువ్వు వాళ్ళ పట్ల దీనత్వం కలిగి ఉంటావు ఎందుకు వాళ్ళు అపవాది చేత పీడింపబడిన వాళ్ళు ఏ నరుడు ఎవడికి శత్రువు కానే కాదు ఈరోజు మనుషులు ఏం చేస్తారంటే నన్ను అట్లా చేసిండు ఇట్లా చేసిండు నాతో ఎట్ అన్నాడు అట్టన్నాడు నన్ను ఈ మాట అన్నాడు ఆ మాట అన్నాడు నన్ను ఒకప్పుడు ఇలా చేసిండని చూడండి దేవుడు చెప్తుంది మీరు పోరాడినది మనుషులతో కాదు కానీ లోకనాదులతోనూ దురాత్మలతోనూ ఆకాశ మండల సమూహం వాళ్ళలో ఉంది అపవాది వాలు వాళ్ళ చేత దాని చేత పీడింపబడిన వాలు నువ్వు వాళ్ళని పక్కన పెడితే వాడిని ఎట్లా నువ్వు రక్షించుకోగలుగుతావు ఈరోజు క్రాంగాల్లో జరుగుతుంది కూడా అదే కదా వాడు అబద్ధ బోధలోనో లేదా తొలగిపోతే నువ్వేం చేయాలా ప్రేమతో వాడిని వెళ్ళి నువ్వు నువ్వు దగ్గర అది ఎసు ప్రభు మనసు గొర్రెలు ఉన్నప్పుడు ఒక్క గొర్రె తప్పిపోతే ఆయన వెతికిందా అలా గొర్రె కోసమే తప్పిపోయిన కుమారుడి కొరకే ఆయన మనసు ఎదురు చూసిండు ఉన్న వాటి కోసం కాదన్నట్టు అంటే తొలగిపోయిన దాన్ని తొట్టిల్లిపోయిన దాన్ని త్రోవ తప్పిన దాన్ని తీసుకొస్తే యేసుప్రభు బహుగా ఆనందిస్తాడు అందుకు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే నాకు ఏ ఆనందం ఉండదు కానీ మీరు ఎదుటి వారి అలా వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఏం చేయాలా నా వైపు మళ్ళిస్తేనే నాకు ఉంది ఆనందం అందులో ఉంది నాకు సంతోషం అంటాడు యేసుప్రభు కాబట్టి చూడండి మనం కూడా ఆయనని పోలి ఆయనకి మాదిరిగా నడుచుకుంటే ఈరోజు మన జీవితం ఎట్లా ఉంది మన మన ప్రవర్తన ఎట్లా ఉంది ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎట్లా ఉన్నావు రేపు ఎట్లా మారుతున్నావు ఇది నువ్వు ఎలా పరిశీలించుకోవాలో నువ్వు రూపాంతరం చెందాల్సింది యేసు ఆయన అధిక మహిమలో కానీ ఈ లోక దృష్టిలో కాదు కాబట్టి మనమందరం గ్రహించుకోవాలా మనమందరం పరిశీలించుకోవాలా ఈరోజు నేను నిజంగా యేసు ప్రభు మనసు కలిగి ఉన్నానా లేదా ఆయన మనసు నిజంగా నేను కలిగి ఉంటే ఆయన శరీరం అందు శ్రమ అలాంటి మనసు నాకుంటది ఆయన ఎట్లయితే అనేకుల కొరకు బాధపడిండో అనేకులని ఆయన రక్షించుకోగలిగిండో నేను కూడా ఆయన శిలువ ఎత్తుకొని ఆయనని వెంబడించి నశించిపోయిందాన్ని వెతకి రక్షించుకోగలను అనే విశ్వాసం నీకుంటది దాని పట్ల నువ్వు ఉన్నప్పుడు నువ్వు తగ్గించుకుంటావు శిష్యుల పాదాలుగా అడిగిండు దేవుడు ఎందుకు నన్ను పోలి నడుచుకునే వాళ్ళంతా ఇలా ఉండాలని చెప్పిండు చూడండి ఆయన గొప్ప దేవుడు ఆయనను చూడడానికి కూడా మన కళ్ళు జాలం మనం జరిపోము అలాంటి దేవుడు మన యొద్ధకు వచ్చి మన పాదాలు పట్టుకొని కడుటకు మనం ఏ పార్టీ వాళ్ళని చెప్పండి అదే నువ్వు గ్రహించాలి ఆయన మనసు ఎంత తగ్గింపు కలిగిన మనసుతో అలాంటి తగ్గింపు లేకపోతే నువ్వు పరిచయలేకపోతే నిన్ను తిట్టే వాళ్ళను చూసి కొట్టే వాళ్ళను చూసి లేదా నిన్ను గాయపరిచే వాళ్ళను చూసి నువ్వేం చేస్తావు తగ్గించుకోగలుగుతావా చూడండి నీ సేవకుడు నీ కన్నా ఎదుగుతుంటే నువ్వు తగ్గించుకోగలుగుతావా భేదాలు వస్తాయే లేదా హెచ్చింపులు అందుకే యేసుప్రభు తన్ను తాను తగ్గించుకున్న వాడే హెచ్చింపబడతాడు కాబట్టి మనమందరము ఆయనని పోలి నడుచుకున్న ఆయన మనసును మనం కలిగి ఉండాలి ఆయన మనసు నీకు కలిగి ఉంటే ఆయన చూడు ఆయన అందరికీ మేలు చేసి అపవాది చేత పీడింపబడిన వారందరినీ ఆయన స్వస్థపరిచండి ఆయన సంచరించండి ఎందుకంటే ఆయన ఒక్క క్షణం కూడా ఆయన సమయాన్ని ఏం చేయలేదు దుర్వినియోగం చేయలేదు కాబట్టి ఆయన చెప్పిండు ఈ లోకంలో మనుషులందరూ ఆహారం అంటే ఈ లోకంలో దేని కొరకు ఆయన చెప్పిన మాట నా తండ్రి పని తుదముట్టించుటయే ఆయన చిత్తము నేను నెరవేర్చుటే నాకు ఆహారం అన్నాడు దేవుడు అంటే ఈ లోకంలో ఆహారం అంటే ఈ లోకంలో బ్రతకడానికి సాదృశ్యం అన్నట్టు కానీ ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలం బ్రతికింది మన దాని కొరకు ఎస్ ప్రభు ప్రాయసపడి చూడండి అంతగా ప్రాయసపడండి ఎందుకు నువ్వు నేను రక్షించుకోవాలా ఎవరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు ఈరోజు కూడా ఆయన రాకడం ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎందుకు ప్రభు ఇంకా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడంటే ఈరోజు ఆయన ఈ దినం ఈ గడి ఆయన ఎదుట నిలబడేలాగా నువ్వు కాబట్టి నిన్ను పోగొట్టుకోవడం కూడా దేవునికి ఇష్టం లేదు సహిస్తుండు ఓపికతో ఓర్పుతో సహనముతో ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు కాబట్టి మనం మారాలా మన జీవితాలు మార్చుకోవాలా మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలా ధైర్యంగా ఆయన సువార్తని ప్రకటించాలా విని వారిగా ఉంటే మనల్ని మనం మోసపరుచుకున్నట్టే విని వాక్యాన్ని పాటించుకుంటే నీలో యేసుప్రభు కనిపిస్తాడు పరిశుద్ధుడుమైన తండ్రి ఇస్రాయేలీల దేవానికి వందనాలు ప్రభ నాయనా తండ్రి అవును ప్రభ మీరు కలిగిన మనసు ఎంతో ఉన్నతమైనది శ్రేష్టమైనది ప్రభ అలాంటి మనస్సు మేము కూడా ఆయుధంగా ధరించుకోవాలా ప్రభా నైనా ఎవరైనా కావచ్చు ప్రభా అందరితో మేము సమాధాన పడాలా అందరినీ మేము క్షమించాలా ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రయాస మీలో ఎలాంటి భేదం లేదు ఏసుక్రీస్తు అందరికీ ప్రభువే అలాంటప్పుడు మేము అందరినీ ప్రేమించాలా ప్రభ మమ్మల్ని ప్రేమించే కాదు ప్రభ మమ్మల్ని తిట్టేవాళ్ళు దూషించే మా పట్ల లేనిపోని కల్పించి చెప్పేవాళ్ళు నైనా మమ్మల్ని ఆటంక పరిచేవాళ్ళు గాయపరిచేవాళ్ళు వాళ్ళు ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళు కూడా నీ సన్నిధిలో ఉండాలా పరలోక రాజ్యంలో ఉండాలా ప్రభ అలాంటి వారికి వరకు కూడా మేము ప్రయాస అలాంటి మనసు మా అందరికీ అనుగ్రహించండి క్రీస్తు కలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి ప్రభా అది కేవలం నీ ఆత్మ మా మీదకు వచ్చినప్పుడే మా మనస్సు నూతనం అవుతుంది ప్రవక్త నాయన చెప్పిండు ప్రభా నాయన ఆ దినం సౌలు మీద నీ ఆత్మ వచ్చినప్పుడు అతని మనస్సు నూతనమైంది ప్రాభ ఒక్క నీ ఆత్మ మా మీద ఉన్నప్పుడే నీ ఆత్మ మాలో నివసించినప్పుడే మా మనసు నూతనం అవుతుంది మా మనసు కలిగి ఉంటే ప్రభ ఎదుటి సహాయపడలేం ప్రభా నయన తండ్రి ఎదుటి వారి పట్ల కనికరం కూడా చూపించలేం ప్రభా నయన ఎదుటి కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మేము ఉండలేం ప్రభ మా మనస్సు అంత దుర్మార్గమైనది అంత కఠినమైనది అంత మోసకరమైనది ప్రభాయన స్వార్థపూరితమైన మనసు ప్రభ నరుడు మనస్సు స్వార్థపూరితమైనది ప్రభ అదే మీ మనసు ప్రభా నైనా ఉన్నతమైనది శ్రేష్టమైనది ప్రభ ఆ మనసు ఎదుటి పట్ల దీనత్వం చూపిస్తది ఎదుటి పట్ల కరుణ కటాక్షం చూపిస్తది దయా దాక్షిణ్యం చూపిస్తుంది ప్రభ అలాంటి మనసు మేము కలిగి ఉండాలా అలా నీ ఆత్మతో నింపబడి మేము ధైర్యంగా అనేకులు అపవాది పీడింపబడిన వాళ్ళందరినీ మేము స్వస్థపరచాలా అనేకులను నీ రక్షణలోకి నడిపించాలా భేదలకు సువార్త ప్రకటించాలా విరిగి నలిగిన వారిని మేము దృఢపరచాలా బంధకాలలో ఉన్నవారిని చెరసాలలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని మేము విడిపించాలా ప్రతి ఒక్క గొర్రెను ప్రభ త్రోవ తప్పిన వాటి అన్నిటిని నీ వైపు మేము మళ్లించాలా అలాంటి అభిషేకము నడిపింపు అలా నీ చిత్తము మా పట్ల నెరవేర్చుకున్నందుకు మీకు వంద నాలుగు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి భిక్షపతి నాయక్ ఇంకా వాళ్ళ ఇంట్లో జరిగింది అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ మమ్మీ డాడీని ధృణీకరించారు అనమాట అయితే వాళ్ళ మమ్మీ డాడీ ప్లస్ వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి ఇంటి శాంతి సమాధానం ఉండాలా వాళ్ళంత రక్షణ పొందుకోవాలా ఆయన డ్రింకింగ్ మానాలా తన బాధ దగ్గరికి వచ్చేసే వాళ్ళ అంటే ఇంకా విరాట్ విషయంలో కాకుండా వాళ్ళంత సమాధానం కలిగి ఉండాలన్నమాట ఫ్యామిలీ లావాలా స్టర్ అలాగే రామచంద్రన్ బ్రదర్ మంచిగా అన్నం తినాలా దేవుడు ఆయనని ముట్టి ఆ ముట్టి స్వస్థపరచాలా బ్రదర్ అలాగే భీమన్న అనే బ్రదర్ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు కాబట్టి దేవుడు ఆయనని కూడా ముట్టి స్వస్థపరచాలా ఆ కుటుంబం రక్షణ పొందాలా సురేష్ బ్రదర్ కు అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరచాల సుగునమ్మ సిస్టర్ బాగా షుగర్ అలాగే బ్లడ్ బాగా తగ్గిపోయిందంట దేవుడు ఆమెను స్వస్థపరచాల అలాగే ప్రేమలతా ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ వీరాంజనేయులు అలాగే డాక్టర్ ప్రేమనే ఆమ ఇద్దరు వైరల్ ఫీవర్ తో సఫర్ అవుతున్నారు దేవుడు వాళ్ళని స్వస్థపరచాలా ప్రేమకా సిస్టర్ కి మనోజ్ బ్రదర్ కి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలా స్వరాజ్ బ్రదర్ కి మనోజ్ కృపాస్ బ్రదర్ కి దేవుడు మంచి ఉద్యోగం అనుగ్రహించాలా కావ్య సిస్టర్ ఇంకా వాక్యంలో బలపడాలా దేవుళ్ళు ఇంకా బలపడాలా కుటుంబంలో సమాధానం ఉండాలా తన భర్త తన బంధువులు రక్త సంబంధికులందరూ రక్షణ పొందాల బిడ్డలను దేవుడు మంచిగా దీవించాలా ఆ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరం దేవుడు తీర్చాల బ్రదర్ అలాగే ఇవే బ్రదర్ ప్రార్థనా అంశాలు కాల్లో ఉన్న బ్రదర్స్ రవి బ్రదర్ ప్రార్థిస్తారు సుజాత సిస్టరు ప్రార్థిస్తారు స్వరాజ్ బ్రదరు ప్రార్థిస్తారు అయ్యన్న పోలిపోగు బ్రదర్ మీరు ప్రార్థి మీరను సుజాత సిస్టరు అలాగే మన స్వరాజ్ అన్న కూడా ప్రార్థిస్తారు హలో రవి బ్రదర్ దీప్ ఒకసారి చెప్పవా దీపా సిస్టర్ చెప్పింది నువ్వు వెళ్ళలేదా వెళ్ళలేదు దిలీప్ నేను ఇక్కడ వర్క్ మీద ఉన్నాను ఇక్కడ చెప్పు మళ్ళీ ఒకసారి చెప్పవా అదే ఆ బ్రదరు వాళ్ళ భార్యాభర్తల మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉన్నాయంట సిస్టర్ ఆ నాయక్ కదా పేరు కాబట్టి తిపతి కుటుంబ ఎక్కుంది శాంతి సమాధానం అదను మీరు రెగ్యులర్ గా చేసే ప్రార్థన అంశాలు బ్రదర్ ఓకే బ్రదర్ ప్రార్థన చేశాను పరిశుద్ధు దేవా మా ప్రియ పర్లోకృతండి నీకు ఎంతో వందాలు ఇస్తాయా నిన్న నీడు నిరంతరం ఏకరీతకున్న దేవ మహాగరుడానికి వందాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలమంతా అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ కాపాడి మీ కృపల్ని భద్రపరుచుకున్నారు ప్రాభ మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారు దేవారాత్రు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ యొక్క నూతన దినం మాకు ఈ రాత్రి కాల సమయంలోనైనా మీ సన్నిధిలో సమయం గడిపే వాక్య కృపర్ మాకు అనుగ్రించినారు వాక్యం మీరు మాతో మాట్లాడే ప్రాభ మమ్మల్ని బలపరిచినైనా నీకు ఎంతో మీరు మమ్మల్ని అభిషేకించింది ప్రాభ మీ సువార్త రోగస్తులైన వాళ్ళందరినీ ప్రభావ మీకు స్వస్థతగా మేము నడిపించాలా ప్రోభ నా దేవ నా ప్రోభ వీధులైన వారిని విడిపించాలా సెల్ ఉన్న వాళ్ళని తీసుకొని రావాలనైనా నా ప్రభా నా తండ్రి నీకు ఎంతో వందాలు ఇస్తాయి అందుకోకు మీరు మిమ్మల్ని నా దేవ నా ప్రోభ అది మేము మర్చిపోకుండా ప్రోభ మా జీవితకాలం అంత ప్రోభ మీ వాక్యాన్ని మేము మీ చెద్ద నడిపించాలా మీ యొక్క కలిగి ఉండాలా నిజంగా నన్ను గొర్రెలు కాస్తన్నారు ప్రభావ కాబట్టి ప్రోభ మీ గొర్రెలు మేము కాయాలి ప్రో అప్పుడే మిమ్మల్ని వాకిందరావు ప్రభావ మీరు మాతో మాట్లాడి ఎన్నో విషయాలు మమ్మల్ని బలపరిచిన మీకు ఎంతో వర్ణాలు అట్టించుకుంటున్నాయి లక్ష్యపతి బ్రద గురించి మేము ప్రార్థిస్తుందిగా ప్రభావ ఆ కుటుంబంలో మీకు శాంతి సమాధానం దయచిములు ప్రార్థిస్తామైనా ఆ కుటుంబంలో పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులను ఏసు క్రీస్తున్న కదిస్తున్న దుష్ట శక్తులను ఆ కుటుంబాన్ని గురించి పెట్టి వెళ్ళిపోమని నీకు ఆగ్నిపిస్తుంది సమాధానం మంచి ఆరోగ్యం దయచిన ప్రభావ మీ కొరకు సాక్షులు నీకు ఎంతో వర్ణాలు వేస్తాయా గొప్పదేవ జీవం బలెస్తాయి తండ్రి నీకు వందలు అనేతిగా ప్రభావన తండ్రి రామచంద్ర గోహించి మీరు ప్రార్థిస్తుంది ప్రభావ గొంతు మీ తాకండి ప్రభావ క్యాన్సర్ అనారోగ్యాన్ని కొట్టివేండి ప్రభావ స్వస్థపచ్చండి కలువరికెళ్ళైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ బిడ్డ సంపూమైన స్వచ్ఛత ప్రకటిస్తున్నాం ఎత్తుకు ఇస్తున్నాము స్వస్థపచ్చండి మహిళందండి ప్రభావ ఆ కుటుంబాన్ని ప్రభావం చేసిన పత్రిక పాపం క్షమించండి ప్రభావ మీ కృపల జ్ఞాపకం చేసుకునే మరొక అవకాశం బిడలకు ఆ కుటుంబాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తామైనా కుటుంబ రక్షలు నటించమని ఆ రీతిగా మన దగ్గర ఏంటర్స్ మంచి ఆరోగ్యం ఇచ్చండి మరొక జ్ఞానం చెప్పి నింపూ తనకు అభిషేకించండి మీ సేవలు నడిపించండి ప్రభావ ప్రతి చోట మీ కొర మమ్మల్ని సాక్షులు నిలబెట్టుకోమని ప్రాదిష్టమైన మీ కృప వెంబడి కృప బిడ్డలకు అనుగ్రహించండి ఆ రీతిగా ప్రభావ చిన్న పాప గురించి ప్రార్థిస్తుండేవా అప్పుడే మీరు స్వస్థపరిచండి ప్రభావ నా తండ్రి నీకు ఎంతో మందడిస్తాను అప్పుడే చోటు తన భవిష్యత్ జీవించి గొప్ప సేవకులంగా మీరు తయారు చేసి మీ నామానికి మేము తెచ్చుకోమని ప్రారంమైన గొప్ప దేవ మీ కృపలకి జ్ఞాసం చేస్తామైనా కలవరిశలో నేను మీరు పొందిన గాయంలో స్వస్థత ఉంది ప్రభావ అయిన వాళ్ళ స్వస్థపక్షాన్ని మంచి ఆరిగిన దయచేసి కుటుంబానికి కుటుంబానికి మీకు శాంతి సమాధానం దయచేసి అది గొప్ప దేవానికి ఎంతో వందలు గొప్పగా రక్షణ బంధాల పిల్ల చుట్టూ దీవించండి వరలో గొప్ప జ్ఞానం అనుగించండి ఆలోచిస్తున్న నూతన అభిషేకించి మీకు గొప్ప సాహసం ఎక్కువ అదిష్టమైన ఆ రీతిగా ప్రభావ జాబ్సి మీ ప్రారం లేనైనా మంచి జాబ్ అనుగించండి సహాయపడే మనం ప్రాధిష్టం లేన మీ గృహలో జ్ఞాపం చేసుకునే నూతనంగా మీరు అభిషేకించి వాడుకోండి ఈసారి మంచి ఆరోగ్యం లేచేయండి గౌరవ కుటుంబంలో సమాధానం అనుగ్రహించమని ప్రారం ప్రతి అవసరం మీ మైండ్లు తీర్చిన మృతైవాన్ని మీకు తీర్చమని పార్థిష్టమైన గొప్ప దేవానికి ఎంతో మదాలిసేయాలి ఆ రీతిగా పెన్ని గురించి ప్రాధిష్టమైన స్వస్థపచ్చానికి ఎంతో బంధాలు ప్రభావ సర్జరీలు విజయమించాడు నీకు ఎంతో బంధాలు ప్రభావ అప్పుడే ప్రభావ సంపూర్ణంగా ప్రభ నార్మల్ పెడి అగ్ని కంచి పెట్టే దృష్టి ఆ కుటుంబానికి మీ శాంతి సంబంధం ఇచ్చేయండి గొప్ప దేవానికి ఎంతో బంధాలు చెందిష్టమైన మా దేవ నా ప్రభా ఇంకా ఆ రీతిగా ప్రభావ కే ప్రదర్శిస్తే కుటుంబాలి మేము ప్రాధిష్టంగా ప్రభావం మీ కృప ఎంపిక అనుగరించండి చివరి కాలంలో ఈ కడవరి గడియలు మేము ఉంటున్నాం ప్రభా మా మా ఏర్పాటు మేము నిత్యం మమ్మల్ని ప్రేమించే వాళ్ళకి ప్రేమిస్తే మా ప్రేమ ఏ పాటి ప్రభావ శాస్త్ర పరిచయం ఆ రీతి ప్రేమిస్తున్నారు కాబట్టి నేను మీ ప్రేమ తెలియని వాళ్ళకి మీ సుఖ ప్రకటించాలా అనేక ప్రాంతాలు అనేక గ్రామాలు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ప్రభావ మీ వాక్యం ప్రకటించి అనేకులు మీ చెంత నడిపించాలా అలాంటి సేవ జీతలు అందరూ నడిపించండి కేబీ పెన్ గత సమాధానం అనుగ్రహించమని ప్రార్ష్టమైన ఆ రీతిలో ప్రభావ దీపశిస్ దేవతి మీరు తాక మీరు రక్తాన్ని ప్రోక్షించేసి సంపూర్ణ హీలింగ్ ప్రకటిస్తున్నాం ఏ స్థిరస్తున్నా ప్రతి అవయాన్ని స్వస్థపరచండి హీలింగ్ గా ఇచ్చాను నూతనగా అభిషేకించి మీకు శాసన పెట్టుకోండి బ్రదర్ తో నూతన అభిషేకించిన సేవలు వాడుకుని ప్రభుత్వ బలపరచండి అధిక మీరు కంచెట్టు ఆదిష్టమైన అధికారులు పుట్టిన చుట్టూ మీరు కంచపెట్టండి గొప్ప దేవానికి ఎంతో మల మీరు అక్కడ బదులు ఉంది ప్రోభా మీకు సిద్ధపడాలా అనేకుల్ని సిద్ధపరచాలా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ ఆ ప్రయాణం కొరకు మేము అందరం సిద్ధపడాలా అనేకుల్ని సిద్ధపరచాలి అనేకుని శిష్యులుగా తయారు చేయాలి ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రోభ ఆత్మల పట్ల భారం కలిగి అయినా ఏసయ్యా మా సిరువు నెత్తుకు మేము వెంబడించాలి మిమ్మల్ని ప్రోభ మమ్మల్ని మేము ప్రభా షేదించుకొని ప్రభా మమ్మల్ని సంపూర్ణంగా ప్రభావ మీకు సమర్పించుకొని మీరు రీతిగా జీవించిన ఈ లోకంలో ఆ రీతిలో మేము జీవించలేగనా మీ యొక్క మనసుని ప్రేమ ఆ కుమ్మరించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ శాసన పెట్టుకుని ఆగో సిద్ధపరచుకోమని త్వరలో నన్ను ఏసి పరిశుద్ధం మమ్మల్ని రాధిస్తాం తండ్రి ఆమె ప్రాబ్లండి అత్యున్నత సింహాసనం ప్రయాసంలో వైద్యనాథన్ పరలోక ముందున్న నా దేవా ఏ శయ మీ యొక్క పరిశుధ నామంకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అగ్నిస్వరూపుడా యొక్క గొప్ప కార్యములను బట్టి నీకు వందనాలు ఇంత మటుకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క కార్యం బట్టి నీకే వందనాలు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి సమయం ముందు బ్రహ్మ ఈ విజ్ఞాపనలు ఆలోచించడానికి ప్రభా మీరు సిద్ధమైన మనసుతో ఉన్నారు నాయన ఎల్లప్పుడూ బ్రహ్మ నా తండ్రి మీ చేయి చాపి నా తండ్రి మమ్మల్ని అప్పున చేర్చుకుంటూ అనుదినము నూతన వాత్సల్యంతో మమ్మల్ని నింపుతున్న నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తు ం ప్రభ ఏమి ఇచ్చినాం మీరు మేము తీర్చుకుని లేం మా హృదయంలో మీరు సమర్పించుకుంటున్నాం మా జీవితాలను మీకు అర్పించుకుంటున్నాం ప్రభు నీ సన్నిధిలో ప్రభ నీకు సేవల విస్తారంగా వాడబడే కొడుకు ప్రత్యేక బిడ్డకు దయచేయండి కేబీవీపీ మినిస్ట్రీస్ కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన ప్రతి ఒక్కరి అవసరి ముఖ్యంగా నా తండ్రి ఇప్పుడున్నటువంటి విజ్ఞాపనలలో ప్రభ రామచంద్ర బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నాయన బిడ్డ నోటిని ముట్టండి ప్రభ మీకు గాయపడిన హస్తు ముట్టి సంపూర్ణ స్వస్థ దయచేయండి ఆహారం తినటానికి ప్రభ కృప చూపించండి మందులు పనిచేయటానికి ప్రభ మీరు కృప చూపించండి నండి అదేవిధంగా ప్రభ బిక్షపతి నాయక్ ఆ బ్రదర్ కుటుంబం ని మీరు దర్శించండి నాయన అక్కడ తాగుడు ప్రభ కుటుంబంలో కలహాలు నా తండ్రి మన శాంతి లేని జీవితము ప్రభ న తండ్రి సైతానవి చలివిడిగా పనిచేస్తున్న ఆ కుటుంబంలో ప్రభ మీ పశుతాత్మకార్యం జరిగించండి ప్రతి ఒక్కరు ముట్టండి ఆ కుటుంబంలో శాంతిని ప్రభ మీ సమాధానం దయచేయండి అక్కడ ఉన్న తండ్రి ప్రతి అంధకార శక్తులను బంధించండి కుటుంబంలో కల కలహాలు నా తండ్రి ప్రతి ఒక్కరికి మన శాంతిని నెమ్మదిని దయచేయండి నా ప్రభాని యొక్క రక్షణలోకి నడిపించండి నువ్వు ఏర్పరచుకున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభ నువ్వు తప్పిపోనియో నీ చెంతకు చేర్చుటకు ప్రభ నీ కృపను దయచేసి ప్రభ నీ దూతులతో దేవుడవు నీకు సమస్తము సాధ్యే నా తండ్రి అదేవిధంగా ప్రభ ఉద్యోగం నిమిత్తమై స్వరాజ బ్రదర్ గురించి రూఫస్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం బిడ్డల జీవితాల్లో ఖారం జరిగించండి నాయన వారు వెళ్ళినటువంటి ఇంటర్వ్యూస్ లో ప్రభ మీరు తోడే ఉండండి వారు ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో ప్రభ సమస్యను తేటదల్లాగా వారికి నేర్పించేవాడు నీవే తండ్రి ఎందుకంటే జ్ఞానం మూలం నీవే ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన జ్ఞానం దయచేయండి నీ యొక్క వివేచనతో ప్రభావ అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ప్రభానతడి పరిశుద్ధ ఆత్మ సహాయం నడిపి దయచేయండి కావే సిస్టర్ కుటుంబం గురించి ప్రార్థిస్తాం ఆయన ఆ బిడ్డ ప్రభన అతడి ఇంకా రక్షణలో లోతుగా ప్రభా ఇంకా బలంగా ఆమె కుటుంబం అంతటిని కూడా మీరు రక్షణ నడిపించండి బిడ్డల విషయంలో ప్రభా గొప్ప కారాలు జరిగించండి ఉన్నత స్థితిలోనికి నా తండ్రి బిడ్డ నడిపించమని ప్రార్థిస్తున్నాం నా ప్రభ నా తండ్రి మరియు ప్రేమలత సిస్టర్ యొక్క ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ కుటుంబంలో ప్రభా వైరల్ ఫీవర్ తోటి బాధపడుతున్నారు అసలే కరోనా పీరియడ్ లో తండ్రి వీటి భయంకరంగా మళ్ళీ కొత్తగా విజృంభిస్తున్న ఈ టైంలో నా తండ్రి ఆ కుటుంబం ని ముట్టండి నా తండ్రి ప్రభాని యొక్క అగ్ని కంచి వేసి కాపాడండి దురాత్మలను ప్రాళదోలండి ప్రతివిధమైన చీకటి శక్తులను బంధించండి ఏశ్యాన్ యొక్క పరిశుద్ధాత్మకారులు మా జీవితాలలో నడిపించండి నా కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి రక్షణలకు నడిపించండి నా తండ్రి మన మహారాజు బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ ప్రతి ఒక్కరి ముట్టండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరి మనోవాంఛనలు నేరిన దేవుడో ప్రభ ప్రతి ఒక్కరి బిడ ఆశను సఫలపరిచే దేవుడో నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాం కేవీవీపీ మినిస్ట్రీస్ లో ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి మీరున్నారు నైనా మీ యొక్క ఆత్మకారిని జరిగిస్తున్నారు ప్రభా మా అవసతులు మా అక్కర్లు అన్ని తీరుస్తున్న దేవుడు ప్రతి సమస్య మీ సన్నిధిలో ప్రభా నన్ను మేము మరిపెట్టుకున్నప్పుడు ప్రతి దానికి మేము జవాబును పొందుకుంటున్నాం తండ్రి బెన్నిని ముట్టినందుకు మీకు వందనాలు స్వస్థ మీకు వందనాలు ఇంకా మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా ఇంకా బలం దయచేయండి ఆ ఎముకలు అత్తుకున్నటకు ప్రభ కృప చూపించండి నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా కార్యం సేవలో ఇంకా విస్తారంగా ప్రతి ఒక్క వాడబడటకు సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డని అరలోకమందిన జ్ఞానం చేత నింపండినైనా మహిమలో ప్రభాన తన్ని నివసించి వాడ నీకు వందనాలు తెలుస్తున్నాం ప్రతి ఒక్కరు బిడ్డల జీవితంలో ద్వారా మీరు మహిమ పొందండి ప్రతి ఒక్కరి జీవితాల ద్వారా తండ్రి మా తండ్రి మీకే సమస్త కృతజ్ఞత మహిమలు చెల్లించుకుంటున్నాం ఏసయ్య ఈ రాత్రి సమయం అందు ప్రభా ప్రతి మీకు చేతులు కప్పచెప్పుకుంటూ ఏసుక్రీస్తు పరశుధనామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి నీ వాదంలోకి వేలా స్తోత్రాలు దేవా కృపా కణిక రంగాల దేవా ఐఏసి మా ప్రభా నీ పాదంలోకి వేలా స్తోత్రాలు దేవా ఈ రాత్రి కాల సమయంలో దేవా ఐఏసి మా ప్రభా ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు మా ప్రభా ప్రతి ఒక్క దానిలో వేగిరపడి మేము ముందుకు వెళ్ళాలి మా ప్రభా మా బ్రదర్స్ ని ప్రతి ఒక్కరిని సహోదరిని దేవ ప్రేమించి మేము మాపతి నాయకుండి మాపగా అన్న ప్రత్య దురాత్మక్తిని గిణ వీరే ముట్టి స్వచ్ఛ పరిచయం మాకు రైట్ నో దేవా హీల్ చేయండి మా ప్రభావ అధికార వరకు దేవా క్రీస్ గర్దించిన మాత్ర ఎటువంటి సైతాన్ని ఎటువంటి అలజడి లేకుండా స్టాంప్ చేయండి మాప ఫ్యామిలీని దేవా ముట్టండి మా ప్రభావ వాళ్ళంతా శాంతి సమాధానంతో సాయం చేయండి మా ప్రభావ అలాగే మా ప్రభావం ఏం కనిపిస్తారు మన జనం గురించి పాడిస్తాను మా ప్రభు వాళ్ళు చేసిన పనిలో ఇంకా అభివృద్ధి చెందించాడు మా ప్రభావ ఆరోగ్యం దయచేయండి మా ప్రభావ అలాగే మా ప్రభావ కళ్యాణ కాగేషి గురించి ఇంకా నీ ఎదుగుదలలో ఎదుగుటకు సాయం చేయండి మా ప్రభా వాళ్ళ బ్రదర్ ని వాళ్ళ పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఎదుగుదలలో ఎదుగుటకు సాయం చేయండి అలాగే బెన్ని బ్రదర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రతి ఒక్క కీళ్ళ నొప్పి నుంచి దేవ తీసివేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ చేసిన దాన్ని బట్టి నీకే స్తోత్రం మా ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి మా ప్రతి ఒక్క కీలు ఇంకా ప్రతి ఒక్కటి అతకబడడం యేసుక్రీస్తు నామంలో మీరే సాయం చేయండి అలాగే రామచంద్ర బ్రదర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రతి ఒక్క గొంతు నొప్పి నుంచి క్యాన్సర్ నుంచి తగవించిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ మంచిగా తినాల మా ప్రతి ఒక్క దాంట్లో నీ యొక్క మిని దేవుడు కుమరించి రక్షణ మార్గం వచ్చిన స్నాయం చేయండి మా అలాగే మా ప్రభ సుగ్న గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రతి ఒక్క షుగర్ నుంచి విడుదల పొందాలా మా ప్రభా నీకు మేడ నష్టం కుమరించండి మా ప్రభా అలాగే వీరాంజనేయుల గురించి ప్రార్థిస్తున్నాడు మా దేవ భీముల గురించి ప్రాణిస్తున్నాం మా ప్రభా కిడ్నీ నుంచి ప్రతి ఒక్క దేవ మీరు శామించండి మా ప్రభావ కిడ్నీ నొప్పి తీసివేండి మా మీరే తోడం మా ప్రభావ అలాగే ప్రేమలత సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా వాళ్ళ బేబీ అందరు వైరల్ ఫీవర్ తో దేవ ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాడు మా ప్రభ ప్రతి ఒక్కటి తీసి వేయండి మా ప్రభా వేసి గ్రీస్తున్నాడు గద్దిస్తున్నాడు అలాగే సురేష్ అందరి గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ఆయన ఐసీలో ఉన్నాడు మా ప్రతి ఒక్క దాంట్లో దేవా మీరే సాయం చేయండి మా మీరే తోడైన వందనా స్తోత్రాలు దేవ అలాగే మా ప్రభా రూపస స్వరాజు గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభ మాకు మంచి జాబులు దయచాడు మా బ్రబా ఇంకొక మిడైన దీవులను కుమరించాడు మా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు బేరే దీవి ఆశ్రయించాడు మా బ్రుభా నీకు హృదయవాంచ తీర్చాడు మా బ్రువ ఎవరి దాంట్లో దేవ కలతలు చెందకుండా శాంతి సమాధానంతో ఉండాలి మా ప్రభా ప్రతి ఒక్కరు హృదయవాంచత తీర్చండి మా ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు పేరు దేవుని ఆశ్రయించండి దేవాలు హృదయవాంచ తీర్చండి మా హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు మీరే మా ప్రభా దేవేస్ మీకు తెలుసు మా ప్రతి ఒక్కటి పొంది ఉన్నామని దేవ మేము విశ్వసించినదిలా ప్రతి ఒక్క కార్యం జరుగుతుంది మా ప్రభా యొక్క కూడా శ్వాసపరచండి మా ప్రభా విశ్వాసంలో మేము ఉండటం సాయం చేయండి దేవా కాకుండా మంచి విశ్వాసంతో మేము ప్రతి ఒక్కటి మేము అయిన మేము గ్రహించేలా సాయం చేయడం మా ప్రభావ నీ అందులో భయభక్తులు కనబ బిడ్డలు మా దాంట్లో మీకు దేవాయస్ మా ప్రభావ మేము జీవించలా సాయం చేద్దాం ప్రతి ఎక్కడ వెళ్ళాం దేవాయస్ ఏ మా ప్రభావం ఇక ప్రతి ఒక్క ముందుండి నడిపించాడు మా ఇదే మహాదేవుడు మా ప్రతి ఒక్క సేవలో ప్రతి ఒక్క దాంట్లో మనం నడిపించి మా యొక్క మాట అయ్యేందు మా యొక్క తలంపులయ్యాందు మా యొక్క చేతి పనులయ్యందు మా యొక్క కాళ్ళు అయ్యేందు ప్రతి దాంట్లో మేము ఇక్కడ వెళ్ళను ఈ యొక్క శక్తితో వెళ్ళటకు సాయం చేస్తారని త్వరగా రాబోతు నే స్క్రీస్ పెట్టి పెట్టుకొచ్చున్నాం తండ్రి ఆ మెయిన్ రవి చల్ల బ్రదర్ ప్రార్థించండి బ్రెదర్ సర్వశక్తివంతుడా సర్వ ఉన్నతుడ ప్రభావ తండ్రి భూమి ఆకాశం సృష్టించిన తండ్రి మేము నీ నామంలో నిండు హృదయంతో ఉన్నాం దేవ మేము ఆర్థికంగా ఉన్నాం ప్రభువ ఆర్థిక బాధలను తొలగించండి ప్రభు స్వైతాంతతో బాధపడుతున్న వారిని అందరినీ రక్షించండి ప్రభువ మీ సేవలో ఉన్న ప్రతి సేవకులకు ఆరోగ్యములు ఇవ్వండి ప్రభువ సర్వ జనులకు మంచి మార్గములు నడవాలని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ మంచి హృదయంతో మంచి మనుషులతో మనసుతో అందరినీ ముట్టండి తాకండి ప్రభు ఈ కేబీపీఎం లో ఉన్న వాళ్ళందరినీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ దగ్గరికి పోయి మీ మంచి హృదయంతో తాకి వాళ్ళకి స్వస్థ పరిశ్రమ తీవ అందరినీ ఆదరించిన ప్రభు యేసు క్రీస్తు మర్మంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చంత్రి సమాధానము మనందరికీ సదాకాలం తోడై ఉండి ఆయన సృష్టిస్తున్న పరిశుద్ధులందరికీ తోడైండి మనకు నడిపించదు కాకర్